నేను ఒక మాట చెప్పనండి మీకు ఒక పరమ యథార్థమైన మాట చెప్తున్నాను నేను ఇవాళ అబద్ధం చెప్పడానికి నేను ఈ మాట చెప్పట్లేదు దేశంలో తీర్థయాత్ర చేయడం అన్నది కూడా ఒక స్థితి తరువాత అనవసరమైన పని అయిపోతుంది శాస్త్రం అలాగే మాట్లాడింది ఎందుకో తెలిసా చాలా బరువు అవుతుంది ఎందుకంటే ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు మీరు యాత్ర చేయాలి ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు యాత్ర చేసినప్పుడు మీరు సమస్తము మనస్సు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పూర్ణంగా దాని మీదే పెట్టాలి మీరు పునః పునః పునఃపున ఇక్కడ దర్శనం ప్రారంభం చెయ్యాలి ప్రారంభం చేస్తే మీరు ఇంటికి వచ్చి ఈజీ చైర్లో కూర్చున్నారనుకోండి ఏదో ఒక దేవాలయాన్ని దర్శనం చేయాలి అని మీకు అనిపించింది అనుకోండి ఏదో ఒక క్షేత్రం మీరు వెళ్ళిన ఒక క్షేత్రం మీకు జ్ఞాపకానికి వచ్చింది మీరు ఆ క్షేత్రం మళ్ళీ వెడదామని అనిపించకూడదు ఓపికన్నప్పుడు ఎన్ని మాటలైనా వెళ్ళచ్చు నేను కాదంటలేదు ఆర్థిక పరిపుష్టి ఉండి ఒంట్లో ఓపిక ఉంటే వెయ్యి మాటలు వెళ్ళండి వృద్ధాప్యం వచ్చిన తర్వాత తినేయకూడదు పట్టుకుని అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి నీ ఒంట్లో ఓపికన్నప్పుడు వెళ్ళడం అనిసావా ఇప్పుడు తినేస్తావా అందరినీ తప్పది ఏమో ఏ కారణం చేతనో అయితే మినహాయింపు కానీ నువ్వు వెళ్ళి దాన్ని ఇక్కడ చూడగలగాలి అదే మానస పూజ ఒక చోట నువ్వు కూర్చుంటే నీ మనస్సు చేత నువ్వు ఏ ప్రాంతమునకైనా వెళ్ళిపోగలగాలి నువ్వు ఏ గుడి చూసచ్చు అందుకే గుడిలోకి వెళితే ఒక నియమం చెప్తారు ఏమిటో తెలుసా అండి గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చోండి అంటారు కాసేపు కూర్చోండి అని ఎందుకంటారో తెలుసా అండి నువ్వేం చూసావో చెక్ చేయి కాసేపు మీరు చూసేస్తారు కదా గుడి ఎంత చూసేశాక మీరు ఇలా ఇలా కూర్చుంటే మీకు మొత్తం గుడి ప్రాంగణం అంతా జ్ఞాపకానికి వచ్చేయాలి నేను అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలి అని అనిపించింది అనుకోండి ఒక్కసారి నేను దొరగారి కారులోంచి దిగి ఆ రోడ్లోంచి అలా నడిచి వస్తుంటే అక్కడ సెక్యూరిటీ గార్డు కనపడి అలా నేను ఎడ కుడిపక్కకి తిరగగానే ఆ గట్టు దాటి లోపలికొస్తే హనుమ హనుమ చుట్టూ ప్రదక్షిణం ఆ మూలకు ఉండేటటువంటి సింధూరం డబ్బా అక్కడ అద్దం అక్కడ ఉన్నటువంటి బ్రహ్మచారి ఆ ఎదురుగుండా ఉన్న పళ్ళెం ఆయన నాకు పెట్టే పాదుకలు అక్కడి నుంచి ఎదురుగుండా విడితే ఉండే రామాలయం దానిమీద ఉండేటటువంటి భగవద్గీత మూర్తి అది దాటి వెళ్ళిన తర్వాత దాని దానిమీద అరుగు అరుగులోంచి దాటిన తర్వాత గడప గడప దాటి విడితే బల్ల బల్ల వెనకాతల అతి సౌమ్యమైన ఆచార్యులు గారు ఆచార్యులు గదిలో సీతారామ లక్ష్మణులు హనుమ ఎర్రటి ముఖంతో గులాబీ రంగుతో సీతమ్మ ఆవిడ కిరీటం నిలబడినటువంటి అమ్మవారు ఆవిడ కట్టుకున్నటువంటి చీర అందంగా ఆచార్యులు కట్టేటటువంటి ఆ వస్త్రాలంకారం పక్కన రామచంద్రమూర్తి ఆయన చేతిలో కోదండం ఆయన అభయహస్తం కాళ్ళ దగ్గరి ఇలా కూర్చున్న ఆయన పంచటగిలేగా కూర్చున్న హనుమ పక్కన లక్ష్మణస్వామి ఆయన పట్టుకున్న ధనస్సు ఆచారులు గారిచ్చేటటువంటి నీరాజనం ఆయన పట్టుకొచ్చే ఉద్ధరిణితో నా చేత్తో పోసే నీళ్లు నేను చేయిగడుక్కుని పట్టుకునే మంత్రపుష్పం ఆయన చదివేసిన తర్వాత నేను ఆ పళ్లెల్లో వేసేటటువంటి పువ్వు ఆయన నా గోత్రనామాలు చెప్తూ స్వామి పాదాల మీద వెయ్యడం బయటకు వస్తుంటే ఎవరో దండం పెట్టడం ఆ తర్వాత అది యువతలకి దాటి మళ్ళీ కొంచెం ఇలా కుడిపక్కకి తిరిగితే ఓ చిన్న గూట్లో త్యాగరాజస్వామివారు ఇలా బ్రహ్మం వంక చూస్తూ పరవశించిపోతూ ఇలా తుంబుర పట్టుకుని ఆయన ఇటు కృష్ణ భగవానుడు రుక్మిణీదేవి నిలబడి మంచి పంచ కట్టుకుని అమ్మవారు అక్కడేమో అద్దాలతో ఎన్ని డబ్బులు లోపలున్నాయో కనపడేటటువంటి హుండి అందులోకి వేస్తే ఇలా మహానందిలో నీళ్లల్లోకి వెడుతున్న రూపాయి కనపడినట్టు ట్రాన్స్పరెన్సీ కనపడే ఒక విచిత్రమైన హుండి అక్కడేమో ఆచార్యులు గారు అబ్బాయి నవ్వుతో అతనిచ్చే పాదుకలు అతనిచ్చే నీరాజనం చూసి మళ్ళీ అందులోంచి బయటకొచ్చి ఆలయ ప్రాంగణంలోకి వచ్చి గుడిపక్కకి తిరిగితే కనపడే దత్తాత్రేయ స్వామి వారు ఇవన్నీ నీకు ఇక్కడ ఇప్పుడు అయ్యప్ప స్వామి వరకు నేను ఎక్కడ చెప్పను ఇక్కడ నీకు కనపడడం మొదలైతే నువ్వు ఓపికన్నప్పుడు చేసిన దర్శనానికి ఏమైనా సార్థకత ఇవి ఏవీ నువ్వు చూడలేకపోతుంటే ఇక్కడ నువ్వు ఎందుకు గుళ్ళోకి వెళ్ళినట్టు అలా ఎక్కడైనా పొరపాటు పడ్డావేమో చూసుకోవడానికే కూర్చోమంటారు కూర్చుని కళ్ళు మూసుకొని నువ్వు గుళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి ఏమేమి చూసావో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఫలానా చోట ఏముంది గుర్తు రావట్లేదు అనిపిస్తే మళ్ళీ ఓసారి అక్కడికి వెళ్ళి చూసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతే నీకు ముద్ర పడిపోతుంది పడిపోతే వృద్ధాప్యం వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చోవు శ్రీశైలం పెడతావు వెంకటాచలం పెడతావు కాశీ పెడతావు గయ ఎడతావు ప్రయాగెడతావు ఎక్కడికైనా వెళ్ళిపోతావు ఇలా వెళ్ళిపోగలిగితే నీ జన్మ సార్థకత అయిపోతుంటుంది బాల్కనీలో కూర్చున్నట్టు కనపడుతుంటావు కానీ నువ్వు కాశీలో విశ్వేశ్వరలింగానికి అభిషేకం చేసేస్తుంటావు ఈశ్వరుడికి ఒక్కడికే తెలుసు నువ్వు అక్కడ నుండి అభిషేకం చేస్తున్నావు అవసర సంజవేళలోని నీ మనవలకి తెలియదు మనవరాళ్ళకి తెలియదు కోడలకి తెలియదు కొడుక్కి తెలియదు నాన్నగారు బాల్కనీలోకి వచ్చినారు చల్లగాలికి అనుకుంటారు నువ్వు కాశీలో ఉండి విశ్వేశ్వరాభిషేకం చేస్తున్నావు అని ఎవ్వరికి తెలియదు నువ్వు మనస్సుతో వెళ్ళగలవు కాశీ విశ్వేశ్వరాలయం నీకు ఇక్కడ లేదు నువ్వు ఎలా పెడతావు నువ్వు వెళ్ళలేవు నువ్వు వెళ్ళగలిగేది ఇక్కడ చూడగలిగితే కాబట్టి ఇక్కడ ధారణ ఉండాలి ఇక్కడ పూనిక ఉండాలి ఆ పూనిక మాత్రమే మనిషిని పెంచుతుంది